అప్పుడు ఈశ్వర సాక్షాత్కారం లభిస్తుంది సరే లభించింది ఏం కావాలి నాయనా అని అడుగుతుంది అమ్మా కదా అడిగితే ఏం అడగాలో తెలియదు తనకి ఆవిడ పండితుడు చెప్పడం కూడా రాదు ఏమడుగుతాడంటే ఉన్న తెలివి పోవాలి కొత్త తెలివి రావాలి అంటాడు అంత ఉన్న తెలివి పోవాలి కొత్త తెలివి రావాలి అంతే అతను ఉద్దేశంలో ఏమిటి ఇప్పుడున్న తెలివి మూర్ఖత్వం ఏం తెలీదు ఏం చదువుకోలేదు ఇది పోవాలి కొత్త తెలివి అంటే అందరు చదువుకున్నారు అందరూ బాగా చదువుకున్నారు పిహెచ్డీ చేశారు చదువు బాగా పండితులు అయ్యారు అలాంటి తెలివి రావాలి ఇది అతని భావనలో ఉన్న విషయం సరే తధాస్తు ఈశ్వరుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నువ్వు ఏది అడిగినా ఆయనేమంటాడు తధాస్తు అంటాడు అంతే ఇంకేం అనడు ఎక్స్ప్లెనేషన్ పెద్ద ఎక్స్ప్లెనేటరీ నోట్సు వ్యాఖ్యానం ఓ వంద సంవత్సరాల పాటు నీకు పాఠం చెప్పడం ఇట్లాంటి పనులు ఏమి ఉండవు ఆయన కనబడతాడు ఆ కనబడేది రెపపాటే నువ్వు అడగడం కూడా రెపపాటే ఆయన తథాస్తు అంటాం కూడా రెపపాటిలో జరిగిపోతుంది అయిపోయింది తథాస్తు అనగానే వీడు తెలివి మారిపోయింది పాత తెలివి కొత్త తెలివి వచ్చేసింది కొత్త తెలివి వచ్చేటప్పటికీ ఆవిడ భార్య అని మర్చిపోయాడు ఆ పెళ్ళయిందన్న సంగతి మర్చిపోయాడు ఆ గొర్రెల కాపరన్న సంగతి మర్చిపోయాడు మొత్తం ఈ వర్త ఇప్పటివరకు జీవించిన జీవితం అంతా మరుపుకుపోయి మరుపుకుపోయి కొత్త తెలివి కొత్త తెలివి ఎలా వచ్చేసింది మాణిక్య వీడా ముపలాలయంతి మదాల సా మంజుల వాగ్విలాసా మహేంద్రనీలజ్జ్యుతి మనసా మాతంగి అని ఆ శ్యామలా దండకం తప్పక పిల్లలందరూ చిన్నప్పుడే నేర్చుకోవాలి మా చిన్నప్పుడు ఏమైనా నేర్పండి ఈ శ్యామలా దండకాన్ని నేర్పారనమాట ఐదేళ్ల వయసు ఈ శ్యామలా దండకం ఎవరైతే వస్తుందో అమ్మవారు సాక్షాత్కరిస్తుంది దీంట్లో ఉన్న గొప్ప బలం అది ఈ ప్రపంచంలో ఎన్ని బీజాక్షరాలు అయితే ఉన్నాయో ఆ బీజాక్షరాలు మొత్తం ఈ శ్యామలా దండకంలో సంపుటీకరించబడ్డాయి అప్పటి ఏ అక్షరము తెలియనటువంటి నిరక్షర కుక్షికి అన్ని బీజాక్షరాలను సంపుటీకరించినటువంటి తెలివి ఆ తెలివితో శ్యామలా దండకని చెప్పాడు ఆయన మరి ఇప్పుడు ఇది పూర్వ జన్మదేనా ఆ జన్మదేనా అంటే ఇప్పుడు జన్మాంతర సంస్కారం ఉందా లేదా మానవుడి ఈ ఒక్క సంఘటన చూస్తే తెలిసిపోతుంది ఈ ఐతిహ్య ప్రమాణాన్ని గనక మనం పరిశీలిస్తే అతనిలో ఉన్నటువంటి ఆ ఈశ్వర సాక్షాత్కారం ఆ గురువు యొక్క దర్శనం వలన పూర్వ జన్మ నుంచి రాబడినటువంటి సాధన సంస్కారం వివేకమైన వివేకయుతమైన సంస్కారం మేలుకోండి ఎప్పుడైతే మేలుకోగానే ఏమైపోయాడు గతం అంతా గతం ఎలా ఆచరించాడో ఆ గొడవ అంతా ఏమండి గతంలో అలా ఉన్నారు కదండి అని ఒకవేళ ఎవరైనా గుర్తు ఆ తెలివి ఇప్పుడు లేదండి అంటాడు ఆ పరిణామం ఇప్పుడు లేదంటాడు ఆ విధానం ఇప్పుడు లేదంటాడు ఆ జీవనం ఇప్పుడు లేదంటాడు ఎందుకని పరిణామం పూర్తయిపోయింది సీతాకు ఒక చిలక దగ్గరికి వెళ్ళి గొంగలి లక్షణాలు చూడాలంటే వీలవుతుందా వీలవు ఎందుకని పరిణామం పూర్తయిపోయింది అది కీటకంగానే ప్రారంభించవచ్చు కానీ అది సీతాకు ఒక చిలుకగా మారిపోయిందో దాని యొక్క జీవనం మారిపోయింది పరిణామం మారిపోయింది తెలివి మారిపోయింది కానీ అది మళ్ళా గుడ్లు పెడుతుంది ఎంతైన విషయం చూడండి సీతాకోక చిలుక గుడ్లు పెడుతుంది మళ్ళా ఆ గుడ్లు ఏమవుతాయి మళ్ళా గొంగళ బురుగులు అవుతాయి సీతాకోక చిలుకలు అవ యథాతంగా సీతాకోక చిలుక రాదు మళ్ళా మళ్ళా పరిణామం అంతా చెంది సీతాకోక చిలుక బయటకు వచ్చింది చూడండి మానవుడు కూడా కొనదపి జననం కొనదపి మరణం ఈ దేహంతో సాధన కాలం వరకే గనక ఉన్నట్లయితే అది సహజం కాకపోయినట్లయితే అప్పుడు ఈ సీతాకౌశలు పరిస్థితే మన పరిస్థితి కూడా సాధనంతా ఈ దేహంతోనే పోతుంది సహజం కాకపోతే జ్ఞానంగా మారదు జ్ఞానంగా మారకపోతే నిర్ణయం కాదు నిర్ణయం కాకపోతే దేహాంతర ప్రాప్తి వస్తే మళ్ళా మొదలెట్టాలి మళ్ళా మొదలెడితే ఏం చేయాలండి ఎవడో రావాలి నీ నీ జీ ఆ జీవితంలో ఎవడో రావాలి నాయన ఈ ఉన్న తెలివి పోవాలి కొత్త తెలివి రావాలి నీ లోపల ఉన్న సాధన సంస్కారాన్ని మేలుకొలుపుతాడు నీ లోపల ఉన్న జ్ఞానయుతమైన జీవనాన్ని మేలుకొలుపుతాడు నీలో ఉన్న స్వరూప జ్ఞానాన్ని మేలుకొలుపుతాడు అవతార్ మెహర్ బాబా అంటారు నేను బోధించుటకు రాలేదు మేలుకొలుపుటకే వచ్చి వెరీ సింపుల్ అందుకే మౌనము బుని ఈ మూడు మాటలను గుర్తుపెట్టుకోవాలి ఏంటట నేను బోధించటకు రాలేదు